వంది మాగ జనగణంతో అందరికీ వందనేడి సందానాణి కాను రాకుమారికి రంకు నేర్పను కోకిరీలకు బొంకు నేర్పను రాసభలకు రంగు వేయను దోచు దొరలకు దోవ చూపను నేపథ్యంలో ఏడవను రాకెట్టులో బ్రతకను అరసుమనగా అసలే జీవించను అక్షరాలకు సైనిక శిక్షణనిచ్చి సమాజం మీద సాయుధ పోరాటం ప్రకటిస్తా